శ్రీగురుభ్యో నమ హరి జేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం స్మదాచార్యపర్యంతం వందే గిరు పరపరా సతతం కీర్తయంతో మా యతంతశ దృఢవ్రత నమస్ంత మాం భక్ నిత్యుక్ ఉపాసతే మా శ్లోకం చెప్పాలి కదా ఓకే దానికి అవతారిక కథం కథం అంటే ఎట్లు అంటే మాం భజంతి నన్ను భజించేద్దరు భజనం అంటే సేవనం భజించుతా అంటే సేవించుతా సేవించుతా అంటే మామూలుగా ఫిజికల్గా కొంత సర్వీస్ చేసేసి దాన్ని సేవ అని అనుకోరా భనం నామనం ప్రేమ ఉండాలి మీరు ప్రేమతో చేసిన సేవ పని సహాయం ఏ కొద్దిపాటైనా దానికి సేవ అంటారు ప్రేమతో చేయాలి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే కొడుకు తండ్రికి ఏదో సేవ చేస్తారు తండ్రి మన తొమ్మిది అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి సపోజ్ కొడుకు ఏదో సేవ చేస్తారు విసుకుంటూ చేస్తారు ఏ ఇంకా తప్పనిసరినసే చేస్తుంది దాన్ని యథార్థంగా అది భజనం అనిపించుకోవచ్చు అలాగే పూజ ఏదో మీరు చేస్తున్నారనుకోండి ఏదో ఇంకా తప్పనిసరిగా అలా అలా మొర నీరసంగా చేశారనుకోండి దాంట్లో ఏ ఉత్సాహమే లేకుండా చేశారనుకోండి దాన్ని కూడా భజనం ప్రేమతో చేసినటువంటి పనికే భజనం అనుకోండి భజనం కాబట్టి ఈశ్వరుణ్ణి మనం ఆరాధించే సమయంలో ఆ ప్రేమభావాన్ని కలిగి ఆరాధించాలి అయితే మరి ప్రేమ ఎలా వస్తుంది అంటే ఆరాధిస్తుంటే ప్రేమ వస్తుంది ముందు ఇదే ముందు అదే అని ఆ రకమైన కన్ఫ్యూషన్లో ముందు ప్రారంభం చేసి నడిపిస్తూ క్రమంగా ప్రేమ నిర్మాణం అవుతుంది ప్రేమ అన్నది అది ఒక నిశ్చయానికి వచ్చేసి నేను ఇంక ప్రేమిస్తాను అని అలా నిర్ణయం తీసుకుని చేసేది కాదది ప్రేమన్నది స్వతహాగా హృదయంంచి అది ఆవిష్కృతం కావాలి ఉద్బుద్ధం కావాలి అధ్యతను మీరు ఎన్ఫోర్స్ చేస్తే కుదరదు నువ్వు నన్ను ప్రేమించాల్సిందే ప్రేమించి తీరాలి నువ్వు ప్రేమించకపోయినట్లయితే ఖబర్దార్ అని అన్నారనుకోండి అలా అది ప్రేమ కాదు యూకన్ ఎన్ఫోర్స్ డిసిప్లిన్ ఇది కానీ ఎన్ఫోర్స్ సెల్విష్యూడ్ అంటే మీరు చెప్పిన మాట విని మీ ఆజ్ఞ జవదాటకుండా ఉండేట్లాగా మీరు ఎన్ఫోర్స్ చేయగలుగుతారు కానీ దాంట్లో ప్రేమ ఉండదు భయం ఉండొచ్చేమో కానీ ప్రేమ ఉండదు కానీ ముఖ్యంగా భగవద్గీతలో ఉండే భక్తి ఇది భయం బేసిస్గా ఉన్న భక్తి కాదు ప్రేమ ఆశ్రయము కాగల భక్తి లోకంలో భయప్రధానమైన భక్తి ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇంచుమించు విఘ్నేశ్వరు పూజ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిందో పూజ చేసిపోతే వదిలిపోతుంది లేకపోతే విఘ్నాలు వస్తాయేమో అని భయం తోట చేస్తారు ఆరంభంలో అలాగే ఉంటుంది కానీ క్రమంగా చేస్తూ చేస్తూ పోతే విఘ్నేశ్వరుడు అంటే ఒక ప్రేమ నిర్మాణం అవుతుంది ఆ రూపము ఒక ప్రేమ కలుగుతుంది చాలా బాగుంటుంది అన్నమాట వెరీ ఇంట్రెస్ట్ కలిగేట్లా ఉంటుంది అందులో అలాగే కాబట్టి ఏది చేసినా ప్రేమతో చేయాలి పెద్దవాళ్ళకి సేవ చేసేప్పుడు కూడా ఇది ఎక్కడక్కడ ప్రారంభంగా నాకు ఇలాగే తగులుకున్నారన్నట్టుగా చేయకూడదు పెద్దలకి చేసి ప్రేమ సేవ కూడా చాలా ప్రేమతో చేయటం అభ్యాసం చేయాలి మనిషి ప్రేమించటం నేర్చుకోవాలి దట్ ఈస్ ది ట్రూ రెలిజియన్ లోకంలో మనుషుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ప్రేమ ఉండదు ఊ ఊరికే ఫిజికల్గా యాక్ట్ చేసుకుంటూ పోతారు దేవుడికి పూజ అని చెప్పేసి ఫిజికల్గా చేస్తాడు తప్ప యథార్థమైనటువంటి ప్రేమతోటి చేసే సందర్భాలు తక్కువగా ఉంటాయి అలాగే భార్య భర్తకి పని భర్త భార్యకి పని అలాగే ఇంట్లో రిలేషన్స్ అలా ఉంటాయి కదా ఎవళ్ళు ఎవరికి పని ఏదో ఇంక తప్పదు కాబట్టి చేయడం అన్నట్టుగా చేస్తూ ఉంటారు రొటీన్గా యాంత్రికంగా చేస్తారు అలా చేసినట్లయితే ఆ పని బరువు అయిపోతుంది అదే ప్రేమతో చేసినట్లయితే బరువు అని తెలుసు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఒక తల్లి పిల్లవాడిని ఎత్తుకుని కొండెత్తుతాం పిల్లవాడు ఒక నాలుగైదు కేజీలు బరువు ఉంటాడు ఆవిడ చేతిలోంచి ఆ పిల్లవాడిని తీసేసి ఈక్వల్ వెయిట్ ఉన్న స్టోన్ కనుక ఆవిడకు అప్పు చెప్తే ఆవిడ కడు కూడా ముందు వేయలేదు ఆ బరువుకు అక్కడే కోలబడిపోతుంది అలా కాకుండా పిల్లవాడిని అప్పుచెప్తే మొత్తం కొండంతా ఎక్కేస్తుంది అది ఆ ప్రేమ యొక్క బలం శరీర బలం కాదు ప్రేమ యొక్క బలం కాబట్టి ఆ విధంగా ఏ చేసినా ప్రేమతో చేయాలి ఏకబిల్వం శివాణం అని ఉంది ఈ మాట చెప్పి నూట ఎనిమిది బిల్వాలు వచ్చేస్తారు చూసే వాళ్ళు వాళ్ళు వస్తే ఈ బిల్బ పూజ అని మొదలు పెడతారు ఏక బిల్వ విశ్వామని ఆ శ్లోకాలు వస్తూ ఉంటాయి పోదానం తర్వాత ఒకటి ఆ శ్లోకాలు వస్తాయి ఎవడో పోగేస్తాడు ఆ శ్లోకాన్ని అలా ఎందుకుంటున్నానంటే వ్యాకరణ శుద్ధంగా ఉండదు వ్యాకరణ ఉంటే చాలా గడగడగా ఉంటుంది సుబ్రశున్నారు వద్దులేరా అవన్నీ వద్దు చాలా ఆపేసేయని ఎందుకంటే చాలా తప్పులుగా ఉంటుంది ఎనీవే అసలు దాని స్పిరిటవిటీ ఏకబిల్వం శివార్పణం వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏకబిల్బం శివార్పణం అంటే ఒక్క ఒక్క పత్రం పుష్పం బలంతో ఏమున్నాడు కదా శ్రీకృష్ణుడికి రాబోతోంది ఒక్క బిల్బ పత్రాన్ని తీసుకొచ్చి శివుడు కర్పించి భక్తితో ప్రేమతో దండం పెడితే బస్ యూ హ్ డన్ దిఫ్ అయితే వీటికి భక్తి ప్రేమ ఉండదు యాంత్రికంగా చేస్తాడు అందుకోసం నూట ఎనిమిది గట్ట నూట యాభై జరిగేప్పటికీ నీరసం వస్తుంది యాభై పూర్తయ్యేపటికీ నడువు అబ్బా ఇంకా ఎప్పటికీ పూర్తవుతుంది అలా ఉంటుంది సో అలా యాంత్రికంగా చేయడం కంటే ఏకబిల్వం శివాత్మ ఒక్క బిల్వాన్నైనా ప్రేమతోటి మనం సమర్పించగలిగితే బాగుంటుంది భక్తి యొక్క రక్షణ ఒకటి భజనం నామ రసనం అనే ఒక డెఫినేషన్ భక్తికి సాత్వస్మిన్ ప్రేమ రూప పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రాల్లో దానికి డెఫినేషన్ సో సా పరానుభక్తిశ్వరే షాండిల్య భక్తి సూత్రాల్లో భక్తికి నిర్వచనం తరా అనుభక్తి అనురాగం సో ఈశ్వరుని ఎడ అటువంటి పూర్ణమైన ప్రేమతోటి ఏ పని చేసినా పూజ చేసినా కీర్తన చేసిన ధ్యానం చేసినా మంత్రగతం చేసిన దానికి భజనము అనిపే మాం భజంతి కథం భజంతి ఎలా భజిస్తారు సతతం కీర్తయంత ఈ సతం అనే పదము సతతం అంటే అన్ని వేళలా ఎల్లవేళలా అన్న ఆల్ ది టైమ్ ఆ ఆల్ ది టైమ్ అనేది కూడా అప్రోప్రియేట్ గా అర్థం చేసుకోవాలి దాన్ని ఇప్పుడు నువ్వు ఎల్ల చదువుకోవాలి అనే కుర్రవాడికి చెప్పారనుకోండి అంటే వాడిని మీరు నిద్రపోకూడదు భోజనం చేయకూడదు ఇరవై నాలుగు చదువుకోవాలనే అర్థం కాదు దానికి అర్థం ఏంటంటే నీ కార్యక్రమాలు నువ్వు సమయాన్ని వృఖా కాకుండా చదువు ఎక్కువసేపు చదువుకోవాలి అనే చిత్రాన్ని దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సతతం దే సతం పఠ అంటే అర్థం ఇంకే పొట్టి నుంచి నిద్రపోక భోజనం చేయక అలా సూక్ష్మ చదివేస్తుందని కాదు అలాగే ఇక్కడ కూడా సతతం కీర్తయంత సతతం యతంత సతం నమస్యంత అని ఈ సతతం అనే అవ్యయమే మూడు పదాలకి అన్వయిస్తుంది సో ఈశ్వరుని ఎల్లవేళలా కీర్తించుతున్నవారై అంటే అలా ఎందుకు చెప్తారంటే మనము చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం గాసిప్పని గాసిప్పంగా నలుగురు ఐదుగురు కలిసి గుసిపోకటి కబుర్లు అని కబుర్లు ఆడుకుంటారు ఆ కబుర్లు సాధారణంగా లోకానికి సంబంధించినవి ఉంటాయి సంసారానికి సంబంధించినవి ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి ఈ ఈ పాలిటిక్స్ వేరే రకరకాల పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది అది ఒక కొలిక్ వచ్చేసి సెటిల్మెంట్ అనేది ఏముండదు ఎప్పటికప్పుడు అలా పుట్టుకొస్తూ ఉంటాయి ఒకటి పరిష్కారం అయితే మరొకటి పుట్టుకొస్తుంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అక్కడితో ఆఖరు అమ్మాయి అయితే అన్నికలు అయిపోయాయంటే అలాగే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఈ నెగ్గిన వాళ్ళు రాజీనామా చేస్తారు తీసి మళ్లీ పోటీ చేస్తారు మళ్ళీ జైల్లో పెట్టాలి చూడండి ప్రహసనం అయిపోయింది కదా రాజీనామా చేస్తాడు మళ్ళీ పోటీ చేస్తాను ఇప్పుడు మళ్ళీ పోటీ చేసే భాగ్యానికి రాజీనామా చేయకుండా ఉండిపోవచ్చు కదా లేదా రాజీనామా చేస్తే ఇంటికి వెళ్ళిపోయి భగవద్గీత ఏదో కదా మళ్ళీ పోటీ చేస్తాం అంటే కూడా అలాగే ఉంటుంది పాలిటిక్స్ అంటే అలాగే ఉండదు దానికి ఉంటే రీజన్స్ దానికి ఉంటాయి రాజీనామా చేసి పోటీ చేసిన మళ్ళీ వస్తుంది రాజీనామా చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు లేకపోతే చక్కగా భగవద్గీత చదువుకోవచ్చు ఏదైనా సేవా కార్యాలు చేయవచ్చు పాలిటిక్స్కి స్పష్ట చెప్పేసి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆరు నెలలు కాకుండా మళ్ళీ పోటీ చేసి ఇదిగో అని మళ్ళీ వస్తాయి ఉప ఎన్నికలు అయిపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి అవి మున్సిపల్ ఎన్నికలు వస్తాయి అవి అయిపోతే స్పీకర్ అయిన క్వశ్చన్ ఏదో ఎన్నికల ఉంటుందిగా అదే అదే కాబట్టి వాటి గురించి చర్చ చేసేది అదేమీ కంక్లూషన్ ఉండదు దానికి అలాగే చర్చల్లో ప్రవేశించకూడదు అటువంటివి పూర్తిగా పరిహరించాలి నోరు విక్కితే ఈశ్వరుణ్ణి స్మరించడం కొరకే మనం మాట్లాడాలి ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి ఎగరవాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఇవితే సమాధానం చెప్పాలి అలాంటి దాదాపు ఎటు అంటే అని చెప్పకుండా ఉండకూడదు వాళ్ళకి హెల్ప్ చేయాలి అది కూడా ఈశ్వరుని యొక్క సేవ చేయాలి అని చెప్పేతం సతతం సతతం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్ని సందర్భాలలో ఈశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉండవలేని అన్ని సందర్భాలలో సో ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వస్తే ఒళ్ళు అంతా నెప్పులుగా ఉంటుంది పెయిన్గా ఉంటుంది మీరు ఇటువంటి ఏ పని చేయలేరు ఇటువంటి తిరగలేరు మీరు మనసు మీద అలా పడి ఉండాలని అనిపిస్తుంది జ్వరం యొక్క లక్షణం బాడీకి డిఫెన్స్ మెకానిజం బాడీ ఈజ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ బ్యాక్టీరియాతోటి బ్యాటిల్ యుద్ధం ఒకటి ఉంటుంది లోపల లోపల కురుక్షేత్ర సంగ్రామమే నడుస్తుంది లోపల బ్యాక్టీరియాకి వైట్ బ్లడ్ సెల్స్కి యుద్ధం అయిపోతూ ఉంటుంది ఆ యుద్ధం అయ్యే టైంలో మీరు ఊళ్ళన్ని తిరిగి వస్తాను ఈ పని చేస్తాను ఆ పని చేస్తానంటే బాడీకి ఎనర్జీ ఉండదు ఆ ఎనర్జీ అంతా అక్కడ జరిగి ఆ యుద్ధానికి డైవర్ట్ అయిపోతుంది అందుకోసం డిఫెన్స్ మెకానిజం అంటే బాడీలో ఉన్న తెల్ల ఇన్ఫెక్షన్ అని యుద్ధం చేయడం కోసం మీరు కదలకుండా పడి ఉండాలి అందుకోసం ఊళ్ళంతా రెప్పులు టెంపరేచర్ పెరుగుతుంది దాంతో వీడు అలా పడుగుంటాడు మంచం అప్పుడు బ్యాటింగ్ నడుస్తూ అప్పుడు వారికి క్రమంగా ఆరోగ్యాన్ని కోలుకుంటాడు ఆ సమయంలో అలా మంచం మీద ఉండి ఈశ్వరుల్ని ఆ సమయంలో ఈ కబుర్లు ఒక పెట్టకూడదు తర్వాత ఆ సంసారాన్ని గురించి చింత చేస్తూ అయ్యో నేను ఇలా జ్వరం వచ్చేసి మంచం అక్కడ ఏమైపోతుందో బిజినెస్ ఏమైపోతుందో ఆ గుడ్స్ వారికి పంపించాలి పంపించారో లేదు ఆ గుడ్స్ రిసీవ్ చేసుకోవాలి వచ్చేయో లేదో ఈ బిల్లులు పాస్ అయ్యో లేదు ఆ బిల్లు వచ్చిందో లేదో అని అలాగే బెంగపెట్టుకుని గుడ్స్ ఉంటే అది చాలా దుఃఖాత్ దుఃఖరూపం అయిపోతుంది అలా ఉండకూడదు సంసారం అలా నడుస్తూ ఉంటుంది భగవంతుడు మనకి ఒక మెసేజ్ ఇచ్చాడు ఏమని నువ్వు అలా మంచం మీద పడు ఈశ్వరుణ్ణి స్మరించుకో అని మెసేజ్ ఇచ్చాడు కాబట్టి మంచం మీద అలా పడి ఉండి ట్యాబ్నెట్ వేసుకుని కాఫీ ఏదో తాగి ఏదో తాగి అలా పడి నిద్రపోవడమేనా ఒకటి లేదా ఆ రామనామాన్ని జపిస్తూ అలా ఉండిపో సో దట్ ఈజ్ వన్ అకేషన్ ఒంటరిగా ఉన్నారనుకోండి వెంటనే సెల్ ఫోన్లో నొక్కుతో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటే అవతల వాడికి విసి చేస్తున్నా పెట్టండి చాలి పాటికనే వాడు అనలేక ఉంటాడు అలా అలా ఉంటూ ఉంటాడు ఆఖరికి చూడలేని తర్వాతనే పెట్టేస్తే కొంతమంది ఫోన్ చేస్తే చాలాసేపు మాట్లాడతారు ఎందుకంటే అంతసేపు మాట్లాడుతారు మీకు బిల్లు పెరిగిపోతుందంటే ఎవరు బిల్లుకి లెక్క చేసే స్థితిలో లేరు అలా మాట్లాడుతూనే ఉంటాం రోజంతా మాట్లాడేస్తూ ఉంటాం రోడ్డు దాటేపుడు ఇటు ట్రాఫిక్ అటు ట్రాఫిక్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఈ రోడ్డు దాటుతాడు ఒక అమ్మగారు పిల్లాన్ని సంకలో పెట్టుకుని చేతితోటేమో కూరల సంఖ్య పెట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతూ ఉంటారు అమ్మగారు ఏమండి క్రేజీ పీపుల్ ఆర్ క్రేజీ సో అన్ని మాటలు మాట్లాడకూడదు ఇంత ఎక్కువ మాట్లాడకూడదు ఈ విషయం మీరు ఉపనిషత్తులలో చక్కని సందేశం ఉన్నది రెండు చోట్ల వచ్చింది మూడో ఒక చోట బృహదారణీకంలో బృహదారణీకంలో ఏమని చెప్పారంటే నానుధ్యాయా బహున్ శబ్దాన్ వాచో విజ్లాపనం హి అనేకములైన శబ్దములను సంకల్పించరాదు ఎందుకంటే మీరు సెల్ ఫోన్ను ఎవరికో నెంబరు తీసి నెంబరు నొక్కి మీరు మాట్లాడతారంటే ముందు మనస్సులో సంకల్పించి మాట్లాడుతూ ఉంటాం ముందు సంకల్పించటము మాట్లాడటం నేను మనసా మనుకే తద్వాచ వదతి ఏది మనస్సుతో సంకల్పిస్తాడో దానిని నోటితో మాట్లాడతాడు కాబట్టి మీరు పది నిమిషాలు మాట్లాడారంటే పది నిమిషాలు సంకల్పించారు అని అర్థం సో ఆ విధంగా నిరంతరంగా అనేకములైన శబ్దములను సంకల్పిస్తూ ఉండరాదు ఎందుకంటే మీరు సంకల్పించిన ప్రతి శబ్దాన్ని మాటితో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడటం ద్వారా వాచో విఘ్లాపనం చేత అది మనస్సుకి వాగేంద్రియానికి మనస్సుకి రెండు కలిసే ఉంటాయి నిజానికి పెద్ద శ్రమ విగ్లాపనం అంటే గ్లాని అంటే స్ట్రెస్ స్ట్రెస్ అని మన మోడర్న్ మెడిసిన్లో చెప్పేదానికి సంస్కృతంలో గ్లాని హీ అనే పదం ఉంటుంది సో ఇట్ విల్ బి పుష్డ్ టు ఏ వెరీ హై స్ట్రెస్ లెవెల్స్ అది మనసు వాయింద్రియానికి కూడా చాలా శ్రమ క్లేశము ఈ వాయిస్ బాక్స్ చాలా ఇబ్బంది పడుతుంది సో అలాంటి పొరపాటు చేయకూడదు కొంతమంది మీరు ఎప్పుడో చూసారా ఈ పెళ్లిళ్ళు అవే అయినప్పుడు కొంతమందికి మాట పోతుంది మాట్లాడదు ఎందుకంటే దానికి వాడు చేగ మాట్లాడేసి అనమాట పురుషులే కాదు స్త్రీలు కూడా కొంటున్నాం అప్పుడప్పుడు అలా ఉంటారు ఇంకా అలా మాట్లాడేసే స్త్రీ ఉంటారు అలా రెండు రోజులు మూడు రోజులు ప్రతివాడి మీద అరిచి అరిచి అరిచిపోతుంది అలా ఉండకూడదు అది ఒక ఎక్స్ట్రీవ్ మనం ఆ లెవెల్కి వెళ్ళకూడదు మనం ఏం చేయాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకు అలా మెషర్డ్ టోన్స్ అని అంటారు అంటే మాట్లాడే ప్రతి మాట కూడా తూచి తూచి మాట్లాడాలి ఆచి మాట్లాడాలి వృథాగా మాట్లాడకూడదు వ్యర్థమైన శబ్ద కూడా చేయకూడదు ఎంతవరకు అవసరమో అంటే మాట్లాడాలి మితంగా మాట్లాడాలి రమణ మహర్షి యమున భగవాన్ చెప్పేవారు మిత మితాహారము మిత నిద్ర అని చెప్పేవారు ఆయన మూడు మూడు ఉంటే నీ ఆధ్యాత్మిక సాధన చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పేవారు కాబట్టి మనము ఇన్ని మాటలను మాట్లాడడం మనిషి తక్కువ మాటలు మాట్లాడాలి ఆ తక్కువ మాటలు కూడా రెండు రకాలే ఉండాలి ఒకటి లోక వ్యవహారానికి అత్యవసరమైన మాటలేవో అవి మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ అవి మినహాయించి ఇక మిగిలిన సమయంలో మాట్లాడితే అదేదో భగవద్గీత యొక్క అధ్యయనమైనా అవ్వాలి ఉపనిషత్ పఠనమైనా కావాలి లేకపోతే ఈశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరించడమైనా కావాలి అంటే ఈశ్వర నామాన్నైనా ఉచ్చరిస్తారు లేదా అత్యవసరమైనటువంటి పదప్రయోగం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చెప్పాల్సిన మాట ఏదో ఉంటుంది అలాంటిది ఏదో మాట్లాడతారు ఫోన్ వచ్చిందంటే ఏదో అవసరం ఉంటేనే ఫోన్ వస్తుంది లేకపోతే ఆయన ఫోన్ చేయరు అన్నట్టు ఉండాలి అబ్బో ఈయన ఫోన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు విసిగిస్తాడు రా బాబు అన్నట్టుగా ఉండకూడదు నాకు ఒక ఆయన ఫోన్ చేసుకుంటే నేను చెప్పాను రెండు మాటలు చెప్పాను చూడండి రాత్రి తొమ్మిదిన్నర పది అవుతుంటే ఇంకా తర్వాత మీరు ఫోన్ చేయకండి కాదండి అర్జెంటు ఏమీ అర్జెంట్ లేదు సుర్యుడు వేస్తాడుగా ప్రతి గంటల్లోనూ అప్పుడు చూసుకొచ్చి ఇంట్లో అర్జెంటు ఏముంటుంది ఏమీ అర్జెంట్ ఈ సృష్టిలో అర్జెంట్ అనేది ఏమి ఉండదు అంతా మిథ్యా నిథ్యా జగత్తు దీంట్లో అర్జెంటే ఉండదు మీరు సినిమా చూస్తుంటే అర్జెంటే ఉంటుంది ఏదో అడుస్తూ ఉంటున్నాను నాకు జగత్ స్వప్నం ఉంటుంది దాంట్లో అర్జెంటే ఉంటుంది మీ భ్రమ తప్ప రాత్రి పది దాకా లోపలనే మీ ఫోన్ పది వద్దు నైన్ థర్టీ నెంబర్ వన్ ఇది మీరు గమనించండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని కూడా ఆలోచించారు ఎందుకంటే మీరు అలాగే ఇరవై నిమిషాలు మాట్లాడితే వేయవాడికి విసిగిచ్చిపోతుంది ఐదు నిమిషాల్లో మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పేయాలి నైన్ థర్టీ లోపలనే ఫోన్ చేయాలి మీరు ఈ ప్రిన్సిపల్ పెట్టుకోండి అని నేను సలహా చెప్పాను ఎందుకంటే అలా మాట్లాడుకుంటూ పోరాదు కాబట్టి సతతం కీర్త ఎంత ముందకల్లో ఏమని చెప్పారంటే ఆత్మానైవైకం జానత అన్యా వాచో విముంచత మీరు ఇన్ని మాటలు పెట్టుకోకండి ఇన్ని మాటలు మీరు మాట్లాడవద్దు ఒక్కటే మాట పెట్టుకోండి అది ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానము దానికి సంబంధించింది ఏదో పెట్టుకోండి అంటే అన్యాహ వాచ్య మిగిలిన శబ్దములను మీరు విదిలిపెట్టేయండి ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలే ఆధ్యాత్మిక సాధనలే చూసుకున్నట్లయితే ఏవేవో కోటాను కోట్లు హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఉంటాయి అవన్నీ పోవేసి వాటన్నిటినీ సదిరేస్తూ వాటన్నిటిని ఉచ్చరిస్తూ అలా కూస్తుంటే దేవ్లో అండ్ ఫర్ అలా పెట్టుకోకూడదు అన్యాహ వాచ్య ఇతరములైన కర్మకాండకు ఉపాసనలకు సంబంధించినటువంటి శబ్దజాలం ఏదైతే గలదో అదంతా వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టేసి మీరు కేవలం యు లిమిట్ యువర్ సెల్ఫ్ వన్ థింగ్ అదేమిటి ఆత్మజ్ఞానము అంతే ఆత్మజ్ఞానము తప్ప ఇంకా మీకు ఏమక్కర్లా మీరు భగవద్గీత చదువుకోండి ఉపనిషత్తులు అధ్యయనం చేయండి ఈశ్వరుడు యొక్క నామాన్ని ప్రేమతోటి స్మరించండి బస్ యు హన్ ఆల్ ఆఫ్ ఇట్ నోటితో పలకాల్సిందంతా పలికేశారు ఇక దేహస్థితికి అవసరమైనటువంటి మాటలు ఇవ్వకుండా ఉంటాయి వాటిని మీ తరఫు నుంచి మీరు పలకండి ఉంటాయి ఎదరు వాళ్ళ యొక్క ఎదరు వాళ్ళు ప్రేమతో చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి ఎదరో వాళ్ళకి సేవ చేసే ఉద్దేశంతో చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఏదో సంస్కృతం చెప్పమని వస్తారు చెప్పండి ఆ రకంగా ఇతరులకు జ్ఞానాన్ని అందించటం కూడా మంచి సేవ అటువంటి సందర్భంలో మాట్లాడాల్సిన మాటలు ఏదో ఉంటాయో అవి మిగిలిన సమయంలో మౌనంగా ఉండవలే సతతం కీర్త సో వాక్కునందు నామము ఉండాలి వాక్కు అంటే సో ఆ ఇంద్రియ వాగింద్రియమునందు నామము ఉండవలేము మనస్సు నందు ఈశ్వరుని ధ్యానము ఉండవలేము దేహమునందు ఈశ్వరుని నమస్కారము ఉండవలేము బుద్ధి ఎందు ఈశ్వరుని జ్ఞానము ఉండవలేము నాలుగు వచ్చే ఈ శ్లోకంలో నమస్కారం వచ్చింది ధ్యానం వచ్చింది సో భక్తి అంటే ధ్యానమే జ్ఞానము నిత్యయుక్త అంటే ఈ శ్లోకంలో కాబట్టి మనము శ్లోకంలో నాలుగు వాగేంద్రియంలో నామము మనస్సునందు ధ్యానము బుద్ధి నందు జ్ఞానము దేహమునందు నమస్కారము నాలుగు నాలుగు కలిస్తే అది యథార్థమైనటువంటి భక్తి ఇదంతా కూడా ప్రేమగా ఉండాలి ప్రేమగా చేయాలి పని చేసిన ఇప్పుడు భగవద్గీత పాఠానికి మీరు వస్తారని నేను చెప్తా ఈ పని మనం ప్రేమగా చేస్తాం దీంట్లో ఇది ఇంపోజిషన్ ఏమీ కాదు ఇంపోజిషన్లోనే మాటలు విన్నాను ఇంపోజ్ చేయటం ఇంపోజిస్ చెప్పినప్పుడు ఇంపోజిషన్లో ఇచ్చి ఇవ్వరు ఇంపోజిషన్ ఏమవుతాడు ప్రేమగా చేస్తాం ఈ పని ఎంతో ప్రేమగా చేస్తాం వీ లవ్ టు డూ ఇట్ అదే శనివారం సాయంకాలం వస్తుందంటే వండర్ఫుల్ తొమ్మిదో దాని లేటా శ్ లోకాలు ప్రేమగా వాటి కోసం ఎదురు చూడాలి మీరైనా అంతే మెయిన్ అయినా ఇట్ అప్లైస్ ఈక్వల్లీ టు ఆల్ కాబట్టి సో మామ్ కీర్తంత అంటే ఒక శ్లోకం ఉన్నది సంచారదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిర ఎత్ కర్మ కరోమి తఖిలం శంభో తమారాధనం అని బహుశా శివానందులహరిలో శ్లోకం అయి ఉంటుంది ఇంకొక దాంట్లో శ్లోకం వాటెవర్ సో హే ఈశ్వర నేను ఏ కర్మను చేసినా అది నీ యొక్క ఆరాధనమే నీకు సమర్పితమే అని అనగలరా దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు సే దాట్ ఇప్పుడు ఎద్రవాడిని చెడామడా తిట్టి శ్రీకృష్ణార్పణం వస్తూ అనలేదు కదా పానుగోలు లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో చుట్ట అరుగునీ కూర్చొని చుట్ట కాల్చి కృష్ణార్పణం వస్తూ అనగలుగుతాడా అయితే ఇప్పుడు ఏం చేయాలి కృత కాల్ చూడదు ఎందుకంటే కృష్ణార్పణం వస్తువు అని అనగలిగిన పనే చేయాలి ఇంకే మిగతా పనులు ఏం చేయకూడదు అన్నం వండుకుని తిని కృష్ణార్పణ వస్తువు అనగలడా అనగలడు ఎందుకని ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రాణ విశ్వహ అది హృదయంలో ఉదరంలో జఠరాజ్ని రూపంగా ఈశ్వారాజ్ఞి రూపంగా ఉండే ఈశ్వరునికి సమర్పితం అనగల ఎస్ ఎస్ మంచినండి తాగి ఇది కృష్ణార్పణ వస్తూ అనగలరా అనగలరా డూ ఇట్ దండం పెట్టి కృష్ణార్పణం వస్తువు డూ ఇట్ ఎదురు ఏదైనా చిన్న సర్వీస్ చేసి శ్రీకృష్ణార్పణ వస్తువు డూ ఇట్ పాఠం చెప్పి కృష్ణార్పణ వస్తువు అని ఉంటారు పాఠం అయిపోయినా వెంటనే ఉంటారు శ్రీకృష్ణార్పణ వస్తువు డూ ఇట్ పాఠం విని డూఇట్ మీరు ఏది కృష్ణార్పణం వస్తువు అని అనగలుగుతారో అదే చేయాలి ఇంకా ఇవి చేయకూడదు పదార్ కోట్లు కొనుక్కుందుకు వెళ్ళొచ్చి ఈ నడక ఈశ్వరునికి ప్రదక్షిణము చేసినట్లు అయినది అని అనగలరా అనగలరు ఎస్ డూ ఇట్ ఎవరితో దెబ్బలాడ్డానికి వెళ్ళొచ్చి ఇది ఈశ్వరార్పణము అని అనగలరా అనలేరు బట్ డోంట్ డూ ఇట్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఇది ఈశ్వరార్పణం వస్తూ అనగలరా అనలేరు ఎందుకంటే ఎలక్షన్ లో ఒక పక్షానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడాలి చేయాలి ఒకరికి వ్యతిరేకంగా ఏదో చేయాలి ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా చేసి పనిని ఈశ్వరార్పణ వస్తుంది వెళ్ళాలనగలరు అందరూ ఈశ్వర స్వరూపులే అనలేరు కాబట్టి డోంట్ డూ ఇట్ సో సర్వాగిరహ స్తోత్రాన్ని నేను ఏ మాట మాట్లాడితే అది స్తోత్రమే అది ఈశ్వరుని యొక్క స్తోత్రమే కన్ యూ సే లెట్ యు బి ఏబుల్ టు సే లెట్ ఫోన్ వస్తుంది అవతల వాళ్ళు అయ్యా చిన్న పని చేసి పెట్టాలంటే సరే అలాగే అంటారు ఇప్పుడు ఆ మాట ఈశ్వరార్పణమా అవును ఎదురు వాళ్ళతో ఫోన్ చేసి దెబ్బలాడారు అనుకోండి ఈశ్వరార్పణం అవుతుందా అవదు కాబట్టి అంతల్లాగా మెషర్ చేసి తూకం వేసి బంగారాన్ని చూచినట్టుగా చూచి మాట్లాడుకా అది అభ్యాసం చేయగల విషయం మన ప్రాక్టికల్ ఉండదు ఉంటే అక్కడ అలా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఉంచుతున్నారని అలా కాదు చాలా ప్రాక్టికల్ తప్పక మనస్సు పెట్టి అభ్యాసం చేయదగినటువంటి విషయం చాలామంది అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు అనవసరంగా మాంటారు ఏదో ఏదో సోది సోదీ ఏదో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడకూడదు ఒక ఆయన నాతోటి అన్నారు స్వామీజీ మీరు ఖాళీగానే ఉంటారు కదా నేను రిటైర్ అయ్యాను అప్పుడప్పుడు వచ్చి కబుర్లు చెప్తానండి వస్తానని అన్నారు వద్దని చెప్పాను ఎందుకంటే మీరు రిటైర్ అయ్యారు నేను రిటైర్ కాలా ఇంకా ట్వంటీ ఫోర్ సెవెన్లో పని నడిపిస్తూ గడిచిపోతుంది పని మళ్ళీ చేస్తున్నా అనకూడదు పన్నెండు ట్వంటీ ఫోర్ సెవెన్ నిద్రపోతున్నారండి నిద్ర దేనికి పోతున్నారు మొన్నటి పొద్దున్నే మంత్రాలు లేచి ధ్యానం చేసుకోవడం కోసం నిద్రపోతారు అప్పుడు ఆ సుశుక్తి ఈశ్వర అవుతుంది అలాగే దాన్ని ప్లాన్ చేసుకోవాలి కానీ నేను రిటైర్ అయిపోయాను మీరు సన్యాసులు మీకు పని పాట ఉండదు సాయంకాలం క్లాసే కదా ఇంకంతకంటే ఉంటుంది ఎవరో భోజనం పెడతారు ఫినిష్ చేయడం కదా మనం చక్కగా కూర్చునికబుల్ చెప్తుందాం అని ఈ రకమైన ప్లాను సరికాద కాబట్టి ఆ విధంగా చాలా జాగ్రత్తగా మనం వాడాల్సి ఉంటుంది మా తీర్థ అంత ఉంటారు చూద్దాము సతతమితి సతం సర్వదా అంటే ఎలవేళలా అని అర్థం ఆ ఎలవేళలా అనే మాటను సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి భగవంతం బ్రహ్మస్వరూపం మాం కీర్తయంత చూడండి ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ఈశ్వరుణ్ణి ప్రేమించాలి అయితే ఈశ్వరుణ్ణి ప్రేమించ శంకరుల భాష్యము చాలా లోతుగా ఉంటుంది అందుకోసం చెప్తున్నాను ఈశ్వరుడు అనగా నేమి సరైన కల్పన ఉండి ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు కూడా సర్వాత్మా ఈశ్వర అని గ్రహించి ప్రేమించాలి అంతేగాని ఈ మనం అందరం ఇక్కడ ఉంటాము ఇక్కడ నేనున్నాను ఈ లోకంలో ఓ జీవుని నేనున్నాను వీళ్ళందరూ జనము వీళ్ళలో పుణ్యాత్ములు ఉంటారు పాపాత్మలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు నా వాళ్ళు ఉంటారు పరాయి వాళ్ళు ఉంటారు అని సొసైటీని ఆ విధంగా డివైడ్ చేసేసి పశువులు పక్షులు అన్నీ ఉంటాయి రాక్షసులు ఉంటారు దేవతలు ఉంటారు వీళ్ళందరి నెట్టి మీద అజమాయిషీ చేస్తూ ఒక ఆయన వైకుంఠంలో కూర్చుంటాడు ఆయన మీద నేను భక్తి చేస్తున్నాను అది కాదు భక్తి ఈజ్ నాట్ అలాగా అలాగా అది శాస్త్రం అలా చెప్పదు అలాగే తయారు చేసి పెట్టారు మన వాళ్ళు దాన్ని ఆ లెవెల్ పట్టుకొచ్చారు అది చాలా దురదృష్టకరమైన పరిణామం మీరు భక్తి శాస్త్రాన్ని నారద భక్తి సూత్రాలు శాండిన్య భక్తి సూత్రాలు చాలా స్టాండర్డ్ నారదభక్తి సూత్రాలు కూడా స్టాండర్డే అయితే శాండిన్య భక్తి సూత్రాలు జ్ఞాన ప్రధానంగా ఉంటాయి నారద భక్తి సూత్రాలు భక్తి ప్రధానంగా ఉంటాయి అవడానికి రెండు భక్తి సూత్రాలే అయినా వాటిల్లో ఆ చిన్న భేదమున్నది సో రెండింట్లో కూడా ఈశ్వరునియందు ప్రేమకు భక్తి అని పేరే నిర్వచనం కానీ ఆ ఈశ్వరుడంటే ఎవరు అస్మిన్ అన్నాడు నారదుడు ఈ జగత్తునకు ఆత్మరూ ఆత్మస్వరూపుడే జగదాత్మ పృథివీకి ఆత్మ ఏమిటి ఈశ్వరుడు జలములకు ఆత్మ ఈశ్వరుడు పంచభూతములకు ఆత్మ ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క ఆత్మ ఈశ్వరుడు ఆయనకు సర్వాత్మ అని పేరు అటువంటి సర్వాత్మ రూపుడైన ఈశ్వరుని ఎందు ప్రీతి దానికి భక్తి అని పేరు శంకరులు కూడా అదే అంటున్నారు భగవంతం బ్రహ్మస్వరూపం మాం కీర్తయంత ఇప్పుడు రాముణ్ణి కీర్తిస్తున్నారంటే రాముడు ఒకప్పుడు దశరథనందనుడు అయోధ్యలో ఉండేవాడు ఇప్పుడు అయోధ్య విధ అవతారం అయిపోయి ఇప్పుడు సాకేత లోకంలో అక్కడ ఎక్కడో ఉన్నాడు ఆయన్ని కీర్తిస్తున్నాను నో నాట్ లైక్ దా మరి రాముణ్ణి కీర్తించడం అంటే సర్వం రామమయం జగత్ జగత్త కూడా శ్రీరాముని చేతన వ్యాప్తమై ఉన్నది ఆ బ్రహ్మస్వరూపుడు రాముడు ఆ రాముణ్ణి నేను కీర్తిస్తున్నాను అలా కీర్తించాలి శ్రీకృష్ణుని కీర్తిస్తున్నానంటే మా యాదవ కులానికి చెందినవాడు అయినా అందుకోసం అలా మొదలెట్టకూడదు ్రహ్మస్వరూపం మాం కీర్త కాబట్టి ఈశ్వరుణ్ణి కీర్తించి వాళ్ళు ఈ సూక్ష్మమైన అంశాన్ని గుర్తు పట్టి మనస్సుని ఫోకస్ చేసి అప్పుడు కీర్తిస్తే ఆ కీర్తన చాలా విలువైనదిగా ఉంటుంది దాని యొక్క ఫలం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మస్వరూపుడైన నన్ను కీర్తించవల బ్రహ్మస్వరూపం మాం తీర్థ ఎంత అది ఒకటి గట్టిగా మనస్సులో పెట్టుకోవాలి కొంతమంది భజన చేస్తారు భజనలో ఆయన ఏం చెప్తున్నాడో అర్థం అంతలాగా తప్పట్లు తాళాలు ఎంత ఎంత గట్టిగా వాయించేస్తారంటే అయ్యా ఆయన ఎవరని ఏమిటి ఆయన ఏదో పాడుతున్నాడు ఏమిటా పాట అర్థం యూ కెనాట్ మేక ఏదో అంటున్నాడే ఏదో అంటున్నాడు ఏ మాట సరిగ్గా తోచు నేను మొన్న ఎవరో మంత్రం చెప్తుంటే విన్నాను అబ్బా ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఆయన ఏ మంత్రం చెప్తున్నాడో తెలియలేదు ఏదో అలా దంపుల పాటు చెప్పిపోతున్నాడు ఒక్క మాట కూడా సరిగ్గా అర్థం కాదు ఆఖరించి పట్ట ఓ అవి ఎప్పుది ఆయన పురుష సూక్తం చెప్తున్నాడా అని అప్పుడు గుర్తుపట్టాడు ఐదు నిమిషాల తర్వాత గుర్తుపెట్టాడు మొదటి మాటల గుర్తుపట్టాల్సింది ఫైవ్ మినిట్స్ తర్వాత భజలు కూడా అంటే హార్మోని హార్మోని అది ఎలాంటిది అంటే అన్న అన్ని శబ్దాలని అదే మింగి కూర్చుంటుంది అది బోయి బోయి బోయి బోయి అంటే అన్ని శబ్దాలని మింగేస్తుంది అన్ని నోట్స్ని మింగేస్తుంది మింగేసి ఒక కిచరీలాగా తయారు చేసి అది మనకు అందజేస్తుంది అది మనం వింటూ ఉంటాం దిస్ ఈజ్ వాట్ హార్మోని డాస్ హార్మోనియం తబలా పెట్టేస్తే మీరు ఇంకా మీరు సినిమా పాట పాడుతున్నారా భక్తి కీర్తన పాడుతున్నారా పెద్ద డిఫరెన్స్ ఏమి ఫరక్ నెక్పడేదా అన్నిటికీ సవాళ్ళ ఊపవుతుంది ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ షుడ్ నాట్ బి లైక్ దాట్ కీర్తన చేస్తే అది నాయిస్ పొల్యూషన్గా ఉండకూడదు ఏదో లొల్లి పెట్టినట్టుగా ఉండకూడదు కీర్తన అంటే అది నాట్ డివేట్ డివేట్ కీర్తన చేస్తే టూ మచ్ ఆఫ్ ఆర్కెస్ట్రా అక్కర్లా వాస్తవానికి ఇప్పుడు మేరాబాయ్ త్యాగరాజ స్వామి ఈ నారదుడు కూడా వీళ్ళందరూ ఇక్తారా ఉపయోగించేవారు సో భాగవతంలో అలాగే వర్ణించారు ఇక్తారా ఇక్తారా అంటే ఒకటే తేగుంటుంది దానికి దాన్ని లాంగ్టింగ్ మనం జస్ట్ టు ప్రొవైడ్ సమ్ సపోర్ట్ టు వాట్ దే ఆర్ సేమ్ వాట్ దే ఆర్ సేమ్ ఆ ఈశ్వరుని నామాన్ని చెప్తున్నప్పుడు ఐక్తారా వెనకాల నుంచి సమ్ సునోర స్ నోట్ కొంచెం మెలోడియస్గా వినసొంపుగా ఉండేటువంటి ఒక నాయిస్ క్రియేట్ చేస్తున్నది ఆ బ్యాక్గ్రౌండ్లో రామనామాన్ని ఏదో నామాన్ని స్మరిస్తారు అంతే అంతేగాని పాడివాడొకడు ఉంటాడు ఇటో యాభై ఇటో యాభై మంది వంద మంది ఉంటారండి కొన్ని రికార్డింగ్లో దీనికి కన్సెప్ట్ అనేది ఉంటుంది దాన్ని సింఫోని Amazing. అని అంటారు ఎమేజ్ సింఫోనీ ఈజ్ ఈజ్ అన్ ఆర్త్ హామ్ అది ఒక కళ ఆ రకంగా దానికి చాలా గొప్పదనం ఉండొచ్చు కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ దాట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాము ఈశ్వరుణ్ణి We are not talking అబౌ symphony and all that. So కాబట్టి ఆర్కెస్ట్రా సపోర్ట్ జస్ట్ మినిమల్ తోడా అవసరం అనిపిస్తే కొంచెం వాయిస్కి సపోర్ట్గా ఉంటే ఇన్ని వాళ్ళకు కూడా ఏదైనా సొంతగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక సపోర్ట్ ఎప్పటికీ కూడా మీరు ఉచ్చరించేటువంటి నామము అది ప్రధానంగా ఉండాలి ఆ భావన ఆ సాహిత్యము హృదయాన్ని కలిగించేదిగా ఉండాలి త్యాగరాజ స్వామి కీర్తనలో ఆ విధంగానే ఉంటాయి ద్రోచేవారు ఎవరూగా రామా నేను వినా అమేజింగ్ డివోషన్ నీవు తప్ప నన్ను కాపాడేవారు ఇంకెవరూ లేరు అనే అనన్య శరణాగతి సో అంత శరణాగతి అంత అద్భుతంగా అంత తెలుగులో అంత సరళమైన భాషలో ఆ శరణాగతి తత్వాన్ని ఎవ్వరూ చెప్పలేదు గొప్ప సరిగ్గా గీతలో సంస్కృతంలో ఏది ఉంటుందో మళ్ళీ అక్కడ అలా ఉంటుంది రోచేవారు ఎవరురా రామా నేను వినా అమేసింగ్ గ్లోరీ అదంతా గాలికి వదిలిపెట్టేసి ఊరికే తబలాలు మృదంగాలు హడావిడి ఎక్కువ చేసేసి పావు గంట పాడతా ముప్పై నిమిషాలు పాడతా నాతో సమానంగా ఎవడైనా పాడగలడా ఇద్దరు పోటీ పాటలు పోటీ పెడితే వీడి మీద వాడిని ఎగ్గేసేయడం అని ఇదంతా కూడా సినిమా స్క్రిప్ట్కి ఉపయోగపడే సమాచారం తప్ప ఆత్మవిచారానికి అదేం పనికిరాదు ది నాట్ లైక్ దాట్ భక్తి స్ఫూరకంగా కీర్తన ఉండాలి అంతేగాని పెద్ద హడాలుడు చేసేట్టుగా కీర్తన ఉండకూడదు కళ్ళంబ నీళ్లు భక్తితో కళ్ళ నీళ్లు రావాలి కీర్తన అంటే అలా ఉండాలి త్యాగరాజస్వామి కీర్తనలన్నీ కూడా అలాగే ఉంటాయి ఆయన కీర్తనలు అంత అద్భుతంగా ఉంటాయి నేను జాగ్రత్తగా గమనించా నాకు దాంట్లో పండించాను నాకు ప్రవేశం లేదు కానీ నేను విన్నంతలో చాలా అద్భుతంగా ఆ భక్తిభావాన్ని ఆయన తీసుకొస్తారు సాహిత్యం చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి సాహిత్యం అద్వైత తత్వాన్ని అత్యద్భుతంగా చెప్తాను త్యాగరాజస్వామి అయినా అంటే అన్నమయ్య అయినా అంటే వీళ్ళందరూ కూడా అయితే అది సంగీతంలో ఒక పాండిత్యానికి అంగంగా అయిపోయినట్లయితే దీ స్కాలర్షిప్ పాండిత్యమే గోల్ అయినట్లయితే అది ఇట్ ఈజ్ ఎ మిస్యూస్ ఆఫ్ ఎ గ్రేట్ మెథడ్ ఆఫ్ వర్షింగ్ ఈశ్వర తీర్పున విషయంలో ఇటువంటి కొన్ని గమనించాల్సి ఉంటుంది గాసిప్ అనేది అసలు పరిస్థితుల్లోనూ ఉండరాదు ఆ దాసితో వినియోగించాల్సినటువంటి సమయాన్ని ఈశ్వరుణ్ణి ధ్యానించటంలోనే మనం వినియోగించాలి బ్రహ్మస్వరూపం మాము కీర్తయంత ఆ తర్వాత యతంతశ్చ సాధకులై ఉండాలి ఉత్సాహంగా ఉండాలి నేరసంగా ఉండకూడదం నీరసంగా ఉండకూడదు అలా ఏదో ఓడుకుంటూ ఉండకూడదు ఉత్సాహంగా ఉండాలి ఇప్పుడు ఇంట్లో నలుగురు పని చేస్తున్నారనుకోండి అలా నీరసంగా చేసుకుంటే మిగతా వాళ్ళకు కూడా ఉత్సాహం చెప్తుందికూడదు ఓపిక లేకున్నా ఉత్సాహం ఉత్సాహం వేరు ఓపిక వేరు ఇరే ఇటుకలు పోయాలా వాళ్ళు పోయాలా చేసి పని సింపుల్గానే పని చేస్తారు కదా ఆ చేసీ పని ఏదైనా కూడా సమధికమైన ఉత్సాహంతో చేయాలి యతంత అంటే అర్థం అది సో యతనశీలుడై ఉండాలి తి అనే మాట మీరు వింటూ ఉంటారు యతి అంటే యతనశీల అంటే ఉత్సాహంగా పనిచేసే స్వభావము కలిగి ఉండట సోమరిగా ఉండకూడదు సోమరిగా ఇక సోఫాలో కూలబడితే ఇంక ఈ ఇక్కడే కూర్చుంటాను మీరు ప్లేట్ల్లో పెట్టి పలహారాలన్నీ పంపిస్తూ ఉండండి ఇలాగే అలా ఉండకూడదు అలా ఉంటే బాడీ చాలా తమోగుణ ప్రధానంగా చాలా ఇబ్బందిగా తయారవుతుంది ఎప్పుడూ కూడా జంప్ చేసేట్లా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి మన పని మనం చేసుకునేట్ల ఉండాలి మన పని మనం చేసుకునేప్పుడు కూడా ఉత్సాహంగా అడుగు నడుస్తున్నారనుకోండి ఉత్సాహంగా నడవాలి నీరు గారుకుంటూ నడవడం కాదు అలా ఈడ్చుకుంటూ నడవకూడదు ధైర్యంగా ముందుకు అడుగులు ఉత్సాహంగా వేయాలి ఆ లక్షణం ఉండాలి దాన్ని యతనశీలు అని అంటారు భక్తులు అలా ఉండాలి సో దాని మీద శంకర్లు ఎలా వ్యాఖ్యానం చేస్తారు చూడండి యతంతశ ఇంద్రియోపసంహార శమ దయా అహింసాదిలక్షణై ధర్మై ప్రయతంతశ ప్రయత్నం బాగా చేయాలి ప్రయత్నం బాగా చేయాలంటే మీకు ధర్మములను పాటిస్తూ ఉండాలి ధర్మములు రెండు రకాలు బాహ్యము ఆంతరము సో అంటే మీరు ఫిజికల్గా చేయాల్సినటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో అది ధర్మము అని ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ నిజానికి మీమాంసకులు కర్మమీమాంసకులు ధర్మాన్ని అలాగే నిర్వచిస్తారు ఏమని చోదనాలక్షణంతో ధర్మ ధర్మం అనగానేమి ఇగో ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని ఉంటాయి డూస్ ఇది చేయకూడదు డోన్స్ సో డూస్ చేస్తూ ఉండాలి డోన్స్ చేయకుండా అవాయిడ్ చేయాలి ఇది ధర్మము అని అలా ఉంటుంది డెఫినేషన్ దేవాలయానికి వెళ్ళాలి ధర్మము ప్రదక్షిణం చేయాలి ధర్మము ఇవన్నీ గంట ధర్మము అని ఎంతసేపటికి బాహ్యమైనటువంటి యాక్షన్ రూపంగా ధర్మాన్ని చెప్తారు అది అంటే ఒక మాటలో చెప్పాలంటే కర్మ కర్మయే ధర్మము అలా చెప్తారు ఓ మహాత్ములు ఈనాడు హిందూ సమాజంలో హిందూ ధర్మము హిందూ ధర్మమునకు ఒక క్రైసిస్ ఉన్నది దీని క్రైసిస్ ఎందుకంటే విధర్మీయుల యొక్క దాడులను ఎదుర్కోవటంలో ముఖ్యంగా ఈ కన్వర్షన్స్ ఇవి అయిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద లార్జ్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్ మతాంతరీకరణలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది పెద్ద క్రైసిస్ హిందూయిజంకి క్రైసిస్ ఉన్నది ఇది కాదు ఇంకా అనేక హిందూ ధర్మంలో ఒక క్రైసిస్ కలదు ఉదాహరణకి హిందూ సొసైటీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ హిందూస్ అండ్ ప్రపంచంలో చాలా కరప్ట్ దేశాల అగ్రగాములలో మనం కూడా ఉంటాం మోస్ట్ కరప్ట్ కంట్రీస్ లిస్ట్గా వాళ్ళు విడుదల చేస్తూ ఉంటాం దాంట్లో మనం చాలా పెద్ద పొజిషన్లోనే ఉంటాం సో అంటే హిందూ అంత ధార్మికమైన సమాజం అయితే మరి కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది వాట్ ఈస్ ది ఈ ప్యారడాక్స్కి పరిష్ ఈ ప్యారడాక్స్ ఇలా ఎందుకుంది అంటే దాని రహస్యం ఏంటంటే బాహ్యమైనటువంటి కర్మ అనే రూపంగా ఉండే ధర్మం ఏదైతే కలదో మొత్తం అందరి యొక్క ఫోకస్ దాని మీదే ఉంటుంది మొత్తం ఫోకస్ అంతా కూడా బాహ్యమైన కర్మయే ఉదాహరణకి ధర్మం అనగానే సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళడము తిరుపతిలో కీలో నిలబడి అగర్వాణ్ణి తోసేస్తూ వెళ్ళిపోయి ఆ దేవుణ్ణి దర్శనం చేసేయటము అయిన తర్వాత లడ్డూలు కొనేసి తినేయడము ఇది ధర్మము అంటే డెఫినేషన్ ఆఫ్ ధర్మ అంటే పిటియబుల్ డెఫినేషన్ ఆఫ్ ధర్మ సో అలాగే మీరింట్లో ఉందనుకోండి మీరు ఫ్యామిలీ లైఫ్లో ఉన్నారనుకోండి ధర్మం అనగానేమి సత్యనారణం చేసుకోవాలని సంకల్పించడము ముహూర్తం పెట్టేసుకోవటము ఆయన పురోహితులను పిలిచేయడం ఆయన ముక్కు పట్టుకోమంటే ముక్కు పట్టుకోవడం చేపట్టుకోమంటే చేపట్టుకోవడం గంట సేపు ఆ పేట మీద అలా పడున ఉండడం ఏవో ఆ పుష్పాలు ఫలాలు సమర్పించేయడం ఆగిపోయిన తర్వాత అమ్మాయ్యా అది ప్రసాదం జరిగింది భూమి చేసి